సహనా సహన శాంతి అధునాపనిషత్ ఉచ్యో ఈ మూడో అనువాకంలో ఇప్పటికీ రెండు అనువాకాలు పూర్తి చేసాం మనం మొదట అనువాకం షన్నో మిత్ర రెండోది శిక్షా వ్యాఖ్యా అనువాకం అంటే పారాగ్రాఫ్ రెండు మూడో దానిలో ఉన్నాం సహనవు యశ అని సో ఈ అనువాకంలో సంహితపనిషత్తు ఆరంభింపబడుచున్నది సంహిత అంటే కలిపి చెప్పటం సంహిత ఒకదానికొకటి జోడించి చెప్పడం సో ఏదైనా ఒక వాక్యాన్ని మనం పలికేప్పుడు ఒక క్రమము వరుస చెప్పాలి మరీ తొందరగాను చెప్పదు అలాగనే మరీ శ్లోగానికి చెప్పకూడదు సంహిత ఉండాలి కదా సంహిత లేకపోతే అసలు సంధి సూత్రాలే పనికిరావం రామహ రావణం అహనతనుందనుకోండి రామ అని వెంటనే రావణం అంటే అప్పుడు సంధి వస్తుంది అక్కడ రామో రావణం ఓ సంధి వస్తుంది మీరు రామహ ఇప్పుడని ఆ మాట ఎద్రవాడు మర్చిపోయి మీరు మర్చిపోయిన తర్వాత రావణం అన్నారనుకోండి అక్కడ సంధి కూడా రండి సంహితయాం అనే సంధికి ముందు ఒక అధికార సూత్రం వెంట వెంటనే పలికే సందర్భంలో సంహిత అంటారు సో సంహిత ఉండాలి అది వేదనలో ఉంటుంది ఆ రకంగా మనం పలుకుతాం సంహిత వేరు మళ్ళీ కంగారుగా పలకడం వేరు తొందరపాటు అనవసరం ఒక పద్ధతిలో పలుకుతాం ఈ పలికేదాన్ని మెకానికల్గా పలకడం మామూలుగా అలవాటు అందరిలో అందరూ చేసే పనేది కానీ ఇక్కడ ఆ ఉచ్చారణలో వేదమంత్రాలని పఠించటంలో ఒక ఉపాసనని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో దాట్ ఈ మెకానికల్నెస్ ఆటోమేషన్ అంటారు ఈ ఆటోమేషన్ అనేది ఒక మానసిక ప్రక్రియ అరికట్టి మనస్సుని ఆ ఉచ్చరించేటువంటి పదముల యొక్క స్వరూపమునందు నిలబెట్టినట్లయితే పైగా ఆ ఉచ్చరించే దాంట్లో ఒక శక్తి మనకి గోచరిస్తుంది ఉచ్చరిస్తున్నారు అంటే అది హృదయంలో ఉన్నటువంటి శక్తి బయటకు వస్తుంది ఆ శక్తి ఎలా వస్తూ ప్పుడు కూడా మంత్రాన్ని ఉచ్చరించేపుడు ఆ మంత్రం ఎక్కడి నుంచి ఉదయిస్తుందో అక్కడ దర్శించాలి ఓం అని అలాగో అంటో ఎక్కడో ఊదంతా మనస్సు ప్రదక్షిణం చేసి వస్తుంది దానివల్ల పెద్ద ఉపయోగం కనపడదు అలాగా అవ్వకుండగా ఓం అని అంటుండగానే మనస్సు కూడా దానికి అతుక్కుని ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఓం అని అంటున్నప్పుడు ఈ ఓంకార ధ్వని ఎక్కడి నుంచి వస్తుందో పరిశీలించాలి పరిశీలిస్తే మీకే తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వస్తుందా అది హృదయం నుంచి వస్తాం ఇంకొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే నాభిస్తే అర్థం సో చేయడము చేస్తూ ధ్వని పరిశీలించటము దీన్ని ఉపనిషత్తు అంటే ఉపనిషత్తు అంటే ఉపాసన సో ఆ ధ్వని పరిశీలించుట శబ్దోచ్చారణని పరిశీలించుట దానికి సంహిత ఆ సంహితోపనిషత్తుని శృతి చెప్తుంది ఎందుకు చెప్పడం ఇది అర్థం చెప్పేయచ్చు కదా అంటే వీడు అసలు ఎప్పుడూ అర్థం జోలికి పోయినవాడు కాదు ఎప్పుడూ ఉచ్చారణకే కట్టుబడి ఉన్నవాడు వీడిని హఠాత్తుగా అర్థంలో ప్రవేశపెడితే ఒక స్టెప్ మిస్సింగ్ హి మే క్యాచ్ప్ అర్ విత్ ఇట్ సో ఇన్ బిట్వీన్ మెకానికల్ ఉచ్చారణలో ఉన్న వ్యక్తిని ఉపాసన మనస్సుని దానికి జత చేసే స్వభావం ఆ అంతర్ముఖత్వాన్ని తీసుకొస్తే ఆ తర్వాత అర్థాన్ని బోధించినట్లయితే చాలా గంభీరమైనటువంటి విషయాలను బోధిస్తే వారు సహజంగా తెలుసుకోగలుగుతారు మనస్సులో చాంచల్యం ఉన్నప్పుడు అర్థజ్ఞానం కలగదు మనస్సు కొంత స్థిరం ఉండాలి మీరు మనస్సులో అనేక రకములైనటువంటి అలజడులన్నీ ఆందోళనలన్నీ పెట్టేసుకునే వచ్చి క్లాసులో కూర్చున్నారనుకోండి ఆ క్లాసు మీరు ఎంజాయ్ చేయలేరు క్లాసు బరువైనా అయిపోతుంది లేకపోయినట్లయితే మీరు అలా ఆలోచించుకుంటూ కూర్చుంటారు క్లాసు దారిని క్లాసు నడుస్తుంది సో ఆ విధంగా మనస్సు కొంత ప్రసన్నత ఉంటే కానీ మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టం ఒకవేళ అర్థమైనా అది స్వంతం చేసుకోవడం కష్టం మనస్సు యొక్క ప్రసన్నత ఎలా సిద్ధిస్తుందంటే కేవలము ఉపాసన చేతనే సిద్ధిస్తుంది ఉపాసన యొక్క తాత్పర్యం అదే సో అందుకోసమే జపం చేయమని ఈశ్వరుని ఆరాధించమని మానసికంగా మెడిటేషన్స్ అన్నీ చెప్పి దీని యొక్క తాత్పర్యం ఏమంటే మనస్సులో చాలా గట్టిగా పాతుకునిపోయి ఉన్నటువంటి రాగద్వేషాలని కొంత డైల్యూట్ చేసి తద్వారా ఆ ఉత్తమమైనటువంటి ఆత్మస్వరూపం బోధ కలిగేట్లే చేయటం ఎందుకంటే మనస్సు ఎప్పుడూ సంసారాన్ని తనలో నిండుగా నింపుకుని ఉంటుంది అటువంటి మీరు ఆత్మని పొందలేరు ఉ కబుర్లు ఎన్ని చెప్పినా ఈ ఆత్మజ్ఞానం అనేది మాత్రం ఏదో చాలా మాటలు చెప్పచ్చు ఇంకా మీరు దేవాలయంలో పొద్దున్నీ సాయంకాలం దాకా గడపచ్చు కూడా మనస్సుకి పరిశుద్ధి వస్తే గానీ ఆత్మస్వరూప నిదు కాబట్టి అందుకోసం అంటే సాత్విక యాక్టివిటీ మనస్సు యొక్క యాక్టివిటీ ఉంటుంది సాత్వికంగా ఉంటుంది ఇలా ముందుకు వచ్చేయండి అమ్మాట్ సో మనస్సు తరచుగా రాజస రాజసిక్ తామసిక్ లాగా ఉంటుంది తామసిక్ అంటే డల్గా ఉంటుంది రాజసిక్ అంటే ఎజిటేటెడ్గా ఉంటుంది రెస్ట్లెస్గా ఉంటుంది సో ఈ రెస్ట్లెస్నెస్ అండ్ లెథర్జీ ఆఫ్ ది మైండ్ దీస్ హ్యావ్ టు బి ఓవర్కమ్ దానికి మార్గం ఏమంటే ఉపాసన ఉపాసన చేసినప్పుడు మనస్సు సాత్వికమవుతుంది సాత్వికమైన మనస్సు మాత్రమే జ్ఞానోదయం కలుగుతుంది దట్ ఈస్ ది వ్యవస్థ అందుకోసం ఉపాసన అధునా సంహిత ఉచిత ఇప్పుడు ఈ సంహిత ఈ ఉపాసన చేసినట్లయితే కీర్తి లభిస్తుంది అంటున్నారు ప్రారంభమే కీర్తి సహ నౌ యశహ అంటే కీర్తి సో ఈ కీర్తి ఏదైతే కీర్తి అంటే ఏమిటి ఉపాసన చేసి మనిషి చాలా ఇంటగ్రేటెడ్గా ఉంటాడు మ్యాన్ హూఇస్ టుగెదర్ అంటారు చాలా యుక్తుడై ఉంటాడు అంటే యుక్తత్వము అంటే ఏమిటి వాడి శరీరము మనస్సు ఇంద్రియములు ఇవన్నీ కూడా ఏక ఏకరూపంగా ఉంటాయి సాధారణంగా కొందరు ఎలా ఉంటారంటే ఆ యుక్తత్వము ఆ టుగెదర్నెస్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ ఉండదు మనసులో ఒక ఆలోచన ఉంటుంది చేసేది ఇంకోటి చేస్తాం అదే ఉంటారు కూడాను అంటే అన్నీ మాకు తెలుసునండే కానీ జీవితంలో అనుభవం ఆచరణలోకి రావడం కష్టం అంటారు అంటే అర్థం ఏంటి ది పర్సన్ హ్యాస్ ఆల్రెడీ యాక్సెప్టెడ్ డి ఆ ఇంటిగ్రేషన్ అనేది అంటే తెలుసున్నది ఆచరణలోకి వచ్చుట తెలియడం వేరే ఆచరణ వేరే ఆ రెండింటికి మధ్యన ఇంటిగ్రేషన్ లేదు ఆల్రెడీ అండ్ పీపుల్ సేట్ ఇన్ఫ్యాక్ట్ దే సపోర్ట్ ఇట్ ఆల్సో ఆ చెప్తే ఏమైంది లేండి ఆచరించినప్పుడు చూద్దాం అండి సో ఆల్రెడీ హీ ఇష్యూస్ దట్ దేర్ ఇస్ నో ఇంటిగ్రేషన్ ఆ ఇంటిగ్రేషన్ లేకపోవడం అన్నది చాలా పెద్ద దోషం దానికే యుక్తత్వం ఉంటారు ఆ ఇంటిగ్రేషన్ వచ్చినట్లయితే మనిషిలో ఆ సత్యాన్ని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా సహజంగా గ్రహించేస్తారు యూ కెనాట్ హైడ్ ఇట్సన్ హూఇస్ టుగెదర్ యూ కెనాట్ హైడ్ ఇట్ ఫ్యామిలీస్లో కూడా అరే ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఐసే అని అందరూ గుర్తిస్తారు మొట్టమొదటి ప్రొటెస్ట్ చేస్తారు ఊరికే అది లిప్ లిప్ లిప్ కైండ్ ఆఫ్ లిప్ ప్రొటెస్ట్ అదేటి నువ్వేమో మాతో బాటుగా కలిసి పిక్నిక్కి వాటికి రావట్లేదు వాట్ హ్యాపన్ టు యూ సన్యాసం తీసుకుంటా ఏమి అని ఈ విధంగా ప్రొటెస్ట్ చేస్తారు పై పై ప్రొటెస్ట్ అది దాన్ని మనం సీరియస్గా తీసుకొనిక్కర్లేదు మన మార్గంలో మనం నడుస్తూ ఉన్నట్లయితే తర్వాత అభినందిస్తారు ముందు ప్రొటెస్ట్ చేసి తర్వాత అభినందిస్తారు కాబట్టి ఆ అభినందన స్థాయికి యశస్సు అని పేరు యశస్సు లభిస్తుంది మన మానవులు ఎలా ఉంటారు యశస్సు కోసం కంగారు పడుతూ ఉంటారు యశస్సు మాకు కావాలండి నువ్వు యశస్సు గురించి వెనకబెట్టుకోగా నువ్వు నువ్వు ఉపాసన చేస్తూ ఉండు యశస్సుని వెనక్కాల్ వస్తుంది ఆహా అంత ఉపాసన చేసే ఉత్సాహం ఉండదు పాపులారిటీ విచ్న్ ఇక్కడ మనం చెప్పదలుచుకున్నది ఏమంటే యశస్సు ఉంటుంది ఆ యశస్సులో శిష్యుడు అంటున్నాడు ఆ యశస్సు కేవలము నాకు మాత్రమే కాక ఆ యశస్సులో మా గురువు గారి కూడా కలుగున్నాడు దట్ ఈస్ హౌ ద ప్రేయర్ ఇప్పుడు అందం భాష్యం తదనిషత్పరిజ్ఞాన నిమిత్తం ఎత్ యశ ప్రప్యౌ ఆవయో శిష్యాచార్యో అదే అర్థం సో ఏమి కీర్తి అంటే లోకంలో ఎవేవో రకరకాల కీర్తులు ఉన్నాయి ఆ కీర్తులన్నిటికీ సంబంధం కాదు ఇక్కడ ఇక్కడ కేవలము ఉపనిషత్తు చెప్పబోతున్నారు అంటే ఉపాసన ఉపనిషత్తు అంటే ఉపాసన ఉపాసన సంహిత ఉపనిషత్తు చెప్పబోతున్నారు ప్రకరణాన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా సో ఇప్పుడు వెంటనే రాబోతోంది చూడండి అథాతయా ఉపనిషదం సో సంహిత యొక్క ఉపనిషత్తుని మేము చెప్పబోతున్నాము శిక్ష చెప్పడం అయింది సంహిత ఉపనిషత్తుని చెప్తున్నాము అనే ప్రకరణంలో వచ్చిన యశస్సు కనుక ఎటువంటి యశస్సు ఇది అదే వాళ్ళు ఊరికే మెకానికల్గా చెప్పడం కాదండి ఎంతో ఆ ఉపాసనబద్ధంగా చెప్తారు చెప్పి మంత్రం ఏదోనో దాంతో ఆ మంత్రంలో ఒక పవర్ ఉంటుంది ఆ బ్రహ్మవర్చస్సు ఉంటుంది అని ఈ విధంగా లోకంలో అందరూ అనుకుంటారు మనిషి మంత్రం చెప్పేదాన్ని బట్టి మంత్రానికి అర్థం మీకు తెలియకపోవచ్చు స్వరం మీరు చెప్పలేకపోవచ్చు కానీ ఏది బాగున్నది ఏది బాగులేదో మీరు పట్టు పట్టుకోలేరండి అది సంగీతం బాగా పడుతున్నాడు అని చెప్పడానికి సంగీత విద్వాంసు ఆ స్వర మాధుర్యంలో ఒక పద్ధతి దాన్ని గ్రహించేస్తారు అందరూ అరే ఆయన వేదం చెప్తే బాగా చెప్తాడు రా అని అంటారు వేద మంత్రం బాగా చెప్పడానికి వాడి కంఠము మా మహమ్మద్ రఫీ కంఠం లాంటిది అవ్వక్కర్లేదు మామూలు కంఠం అయితే చాలు మామూలు అందరి కంఠాలు అంత పెద్ద గాయకుల కంఠాల్లో ఉండవు కదా నార్మల్ కంఠమే నార్మల్గానే మాట్లాడతాడు కానీ మంత్రం చెప్పడం దగ్గరికి వచ్చేప్పటికీ ఆ స్వరాలు పెర్ఫెక్ట్గా చెప్పేప్పటికీ మీకు ఎంతో మాధుర్యం వినపడు మీరు అందరూ కలిసి చెప్తున్నప్పుడు కరెక్ట్గా చెప్పారనుకోండి దూరం నుంచి వినేవాడికి ఎంతో ఆనందంగా ఉంటుంది ఆ వైబ్రేషన్స్ అదే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్వరం కింద పుల్ల స్వరాలన్నీ చెప్పేసి పాడు చేసి పెట్టారనుకోండి వినేవాళ్ళకు కూడా విసిగేస్తుంది ఏదో లొల్లి పెడుతున్నట్టు తప్పించి వేదం చెబుతున్నట్టు ఉండదు మీరు అర్థం అవక్కర్లేదు వేద మంచి విద్వాంసులు వేద అంటే విద్వాంసు ఉంటారు విద్వాంసులు కాని వాళ్ళు ఆ పెరి పెరిస్లో ఎక్కడో ఉంటారు వాళ్ళు మంత్రం చెప్పి దగ్గరికి రారు వందరం దెబ్బి దగ్గరికి వస్తే వీళ్ళు కళ్ళు ఉరిమి చూస్తారు నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని సంభావన ఇచ్చేపుడు వద్దే వస్తే నీకు వచ్చే సంభావన నీకు వస్తుంది స్వస్తి చెప్పేప్పుడు ఉండడానికి వీర్లేదు ఎందుకంటే వాడు ఏం రానివాడు ఏం చెప్తాడు స్వస్తి సో ఆ వేద స్వస్తి చెప్తా ఏమీ అర్థం కాదు మనకి అయినా సరే అలా మహానందం సో ఎందుకంటే ఆ వైబ్రేషన్స్లో ఆ బ్యూటీ ఉంది సో దానికి తోడుగా ఇంకా ఉపాసన కూడా జోడించారంటే బ్రహ్మవర్చస్ వచ్చ లోకంలో అందరూ కూడా ఆయన మహాత్ముడు రా ఆ యశస్సు వస్తుంది ఆ ఉపనిషత్తుల ఉపనిషత్తు అంటే ఉపాసన ఉపాసన లభించే యశస్సు నాకు మా ఆచార్యులకు కలిసి రావాలి అని శిష్యుడు చేసి ప్రార్థనలో ఆచార్యుణ్ణి కలుపుకుని ఎందుకంటే సహనావతు ఇది యజుర్వేదం ఇది యజుర్వేదంలో శాంతి ఇలాగే ఉంటుంది సహనవు ఆ పరమేశ్వరుడు మమ్మల్ని ఇద్దరిని ఇద్దరంటే ఎవరు గురువు శిష్యుడు సో మా ఇద్దరినీ కలిపి రక్షించుగాక అని అది ప్రార్థన అలా ఉంటుంది కమ్యూనిటీ ప్రేయర్ ఇన్ఏ కా ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఎ టీచర్ అండ్ స్టూడెంట్ సో కీర్తి కూడా మా ఇద్దరికే అదే అంటున్నారు ఆయన తత్ర అంటే ఆ ఆ ప్రకరణంలో సంహితాద్యుపనిషత్ పరిజ్ఞాన నిమిత్తం ఇప్పుడు రాబోయే ఉపనిషత్తులు ఉపనిషత్తు అంటే ఉపాసన సంహిత వస్తుంది ఆ తర్వాత ఇంకేవో కొన్ని కూడా ఇంకో కొన్ని ఉపాసనలు మేధా కాముడు చేసే ఉపాసన శ్రీకాముడు చేసే ఉపాసన అవన్నీ రాబోతున్నాయి ఈ ఉపాసనల వలన కీర్తి వస్తుంది పరిజ్ఞాన నిమిత్తం ఈ ఉపాసనను తెలుసుకుని వాటిని చక్కగా అనుష్ఠించినట్లయితే ఆ కారణంగా ఎత్తు యశ ప్రాప్యత నిమిత్తం కారణం ఆ కారణంగా ఏ కీర్తి అయితే మనకు ఆ కీర్తి కేవలం నా ఒక్కడికే కాకుండగా తత్ యశ ఆ కీర్తి నవ్వు ఆవయో శిష్యాచార్యో సహైవ అస్థు ఆ కీర్తి మా కలిపి రావాలి అలా నా గురువు గారి దగ్గర వీడు చదువుకున్నాడని కీర్తి వీడికి ఉంటుంది అలాగా ఉంటేనే గొప్ప నన్ను ఇంట్రడక్షన్ స్వామికి ఇంట్రడక్షన్ చేస్తూ ఉంటాను నేనంటాను ఏమి ఇంట్రడక్షన్ చేస్తారు అంటే ఏవేవో ఏమీ అక్కర్లేదండి ఒక్కటే ఇంట్రడక్షన్ మీరు స్వామి దయానంద సరస్వతి మహారాజు గారు శిష్యుడు అని చెప్పండి మీరు అదే ఇంట్రొడక్షన్ రిమైనింగ్ ఇంట్రడక్షన్ సంగతి నేను చూసుకుంటాను వన్ అండ్ హాఫ్ అవర్స్కు నాకు మైక్ ఇస్తారా నేను ఐ విల్ గివ్ ది ఇంట్రడక్షన్ దట్ ఈస్ ది ఇంట్రడక్షన్ అండి ఇంకేమంటే పేరు డేట్ ఆఫ్ బర్త్ సన్ ఆఫ్ సోన్స్ ఎందుకు ఇంట్రొడక్షన్స్ అన్నీ వన్ అండ్ హాఫ్ అవర్స్ మైకిస్తారు భగవద్గీత గురించి నేను చెప్తాను దట్ విల్ ఐ విల్ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ ఐ టెల్ యూ డోంట్ బాదర్ అబౌట్ దట్ ఇంట్రడక్షన్ దట్ ఈస్ ది రియల్ ఇంట్రడక్షన్ సో గురువు గురువు యొక్క నామధేయం మీరు చెప్పారనుకోండి అరే ఆయన మనం ఎరుగుదాం ఆయన్ని ఆయన లోక ప్రఖ్యాతి చెందినటువంటి ఆచార్యుడు ఆయన శిష్యుట్టు వీడు చూద్దాం ఏమిటో అసలు ఎలా చెప్తాడో ఏమిటో వేదాంతం ఇప్పుడో దయానంద సరస్వతి గారి శిష్యుడు అంటే వాడు వేదాంత బోధ చేసి వాడు అయ్యి ఇది లోకంలో ఇదో ప్రఖ్యాత ఎందుకంటే లో తెలుస్తుంది గురువు చెప్పగానే తెలుస్తుంది ఫలానా గురువు గారి శిష్యుడు అంటే ఆ పూజలోవి బాగా చేయిస్తాడని గ్రహిస్తాడు అలాగే దయానంద సరస్వతి గారి శిష్యుడు అంటే ఆ వీడు వేదాంతం ఏదో గట్టిగా చెప్తాడు చెప్పే అవకాశం ఉంది పాసిబుల్ దట్ ఈస్ ద ఇంట్రొడక్షన్ what more introduction you need వాట్ మోర్ ఇంట్రడక్షన్ యూ నీడ్ దిస్ ఈజ్ ది ఇంట్రడక్షన్ నా ఇంట్రడక్షన్ ఇదే ఇప్పుడు నేను కొంతమంది ఉంటారంటే స్వామికి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయారంటే డోంట్ బాదా ఐ విల్ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ సో దిస్ ఈజ్ హౌ ఐ ఇంట్రడ్యూస్ మై టీచర్ ఈజ్ ది బెస్ట్ ఇంట్రడక్షన్ దట్ ఐ కెన్ హ్యావ్ ఫర్ మై సెల్ఫ్ సో సహ నౌ యశహా మా ఇద్దరికీ కూడా కలిపి ఆ కీర్తి లభించుగాక తర్వాత తన్నిమిత్త బ్రహ్మవర్చసం తేజ తచ్చు ఇది శిష్యవచనం ఆశీ ఆశీ అంటే ప్రార్థన సో శిష్యవచనం ఆశీ ఈ ఆశీర్వచనము అంటే ఈ ప్రార్థనా వాక్యం ఇది శిష్యుని యొక్క వచనము ఇది శిష్యుడు చెప్తున్నాడు శిష్యుణ్ణి అనుకరించి శృతి చెప్తుంది అన్నమాట సో ఏం శిష్యుడేమి గురువు ఎందుకు కాకూడదనే మాట ఆయన చెప్తారు ఈ రెండు వాక్యాలు మటుకు శిష్యుడు చేసినటువంటి ప్రార్థన ఏమిటి సహనౌ బ్రహ్మవర్చస్ బ్రహ్మవర్చస్సు చూడండి దేర్ఆర్ త్రీ థింగ్స్ ఒకటి ఆరోగ్యము రెండు సౌందర్యము మూడు బ్రహ్మవర్చస్సు ఇప్పుడు లోకంలో సౌందర్యమనే మాటకే అర్థం బాగా తెలుసు సౌందర్యము అంటే beauty. Some some people have some idea about it. But you ్యూటీ సమ్ పీపుల్ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ ఇట్ sense it డిఫైన్ చేయడం కష్టం బట్ యూ కెన్ రెడీలీ సెన్స్ ఇట్ బ్యూటీని సెన్స్ చేస్తారు చిత్రం ఏమంటే ఆరోగ్యం లేదే సౌందర్యం ఉండదు ఉందో ఆరోగ్యం దాని మీద సౌందర్యం వాడు నీరసంగా ఏదో anna ఫ్యామిస్డ్గా bloated stomach తిన్నా అరక్క బ్లోటెడ్ స్టమక్తోటో దేనితో అనారోగ్యంగా లేకపోతే ఫేవరిష్గా ఉన్నాడు అనుకోండి సౌందర్యం ఎక్కడి నుంచి వస్తుంది సౌందర్యం రాదు ముందు ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం అన్నది ఇట్స్ ఎ ఫిజికల్ థింగ్ ఇట్ ఈస్ ఆరోగ్యం ఉన్న మీదట సౌందర్యం సౌందర్యం అంటే ఛాయ శరీర ఛాయ సౌందర్యానికి కంట్రిబ్యూట్ చేస్తుంది తర్వాత కొంచెం తలకై దూకోవడం అది ఫేస్ మెయింటెనెన్స్ దెన్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు కూడా ఆ శరీర అవయవ సంరచన అవయవముల యొక్క నిర్మాణము ఆరోగ్యం ఒక ఆరోగ్యం మీద ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ సౌందర్యము ఆరోగ్యంగా తిట్టగా ఉంటే చాలా సౌందర్యం వల్లది ఇట్స్ యాడెడ్ క్వాలిఫికేషన్ రైట్ కాబట్టి ఆరోగ్యము సౌందర్యము వేదంలోకి వస్తే మరోటి కూడా దీనికి యాడ్ చేస్తారు దాని పేరు బ్రహ్మవర్చస్సు బ్రహ్మవర్చస్సు అంటే ఇది సంథింగ్ మోర్ దాన్ సౌందర్యం ఈ సౌందర్యంలో మళ్ళీ రెండు రకాలు ఒకటి సౌందర్యము లౌకిక సౌందర్యము ఇట్స్ ఎ వెరీ మచ్ వాట్ యు కాల్ టెంపరల్ ఆర్ మండేన్ సౌందర్యం ఏమండి రెండవది అలౌకిక సౌందర్యము అంటే ముఖంలో ఒక పవిత్రత భాషిస్తూ ఉంటుంది ఆయన్ని బ్యూటీ కంటెస్ట్కి పంపిస్తే నెగ్గుతాడని అభిప్రాయం కాదు కానీ ముఖంలో ఆయన చూసిన వెంటనే పెట్ట బుద్ధి వేస్తుంది ఒక వర్చస్సు ఉంటుంది ఈ వర్చస్సు ఎక్కడి నుంచి వచ్చింది అంటే బ్రహ్మ వర్చస్సు బ్రహ్మ అంటే వేదం ఆ వల్ల వచ్చిన వర్చస్సు ఈ వర్చస్సు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి చెప్పమంటారా వన్ ఈజ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది రెండు ప్రేమ ఉంటుంది ఆ చూపులో ప్రేమ లేకపోతే ఒక ఆనందము ఉంటుంది చూపులో గ్రీఫ్ ఉండదు ఏదో బాగా బరువుగా అనిపించదు ఉల్లాసం చీర్ఫుల్నెస్ ఉంటుంది ముఖంలో తర్వాత అనురాగం ఉంటుంది ఎదరు వాళ్ళ ఎందు సస్పిషస్గా చూడడం కాకుండా లేకపోతే డౌట్ఫుల్గా చూడడం కాకుండా ఇన్సెక్యూర్ పీపుల్ ఉంటారు వాడు మనిషి వస్తుంటే ఇన్సెక్యూర్గా చూస్తాడు వాడికి ఆ ఇన్సెక్యూరిటీ ముఖంలో కనబడిపోతుంది ఆ ఇన్సెక్యూరిటీ కాకుండా ఇవేమీ లేకుండా వాటి స్థానంలో అనురాగము ప్రేమ ఉల్లాసము చీర్ఫుల్నెస్ అనమాట తర్వాత కాన్ఫిడెన్స్ ఇవి ఉంటాయి వీటన్నిటికీ కలిపి ఒక అందమైన పేరు బ్రహ్మ వాటికి దానికి వర్చస్సు అంటే అదే ఈ బ్రహ్మానే ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే దీంట్లో ఒక పవిత్రత ఉన్నది బ్రహ్మ అంటే వేదము వేద జ్ఞానము వేదములో చెప్పిన ఉపాసనలు వేదములో చెప్పిన కర్మలు ఇవన్నీ కలిసి వీడికి ఈ వర్చస్సుని ఈ తేజస్సుని తీసుకొచ్చాయి అంచేతనం దానికి బ్రహ్మ వర్చస్సు ఇది వైదికంలో వస్తుంది ఇది ఎలాగైతే ఫ్యాషన్ ఇండస్ట్రీలో బ్యూటీ అనే పదాన్ని వాడతారో నాకు కావాలి అని కొంతమంది కోరుకుంటారు కూడా వేదం చదువుకున్న వాళ్ళు మరి కోరుకుంటారు కదా బ్రహ్మవర్చి అని బ్రహ్మవర్చస్సు కావాలని కోరుకునే వాడికి ఇవో కొన్ని ఉపాసనలో వేదం చెప్పింది సో అటువంటి బ్రహ్మవర్చస్సు మాకు లభిస్తుంది తన్నిమిత్త తదంటే ఆ ఉపాసన ఆ ఉపాసన కారణంగా ఎదు బ్రహ్మవర్చస్ తేజ బ్రహ్మవర్చస్సు అంటే తేజస్సు ఒక గొప్ప తేజస్సు ముఖ ముఖంలో తేజస్సు ఉంటుంది ఆ తేజస్సు ఒకటి ఉన్నది దాన్ని వ్యాఖ్యానం చేయటం కుదరదు ఇట్ ఈస్ వెల్ నోన్ ఇన్ వేదిక్ లిటరేచర్ లైక్ ఈవెన్ బ్యూటీ ఇన్ ది రెగ్యులర్ వరల్డ్ సో తచ్చ అది కూడా మాకు కావాలి సహైవ అస్తు కావాలంటే వస్తుంది అది కావాలన్నా ఆయన అంటారు అది ఎలాగా వస్తుంది యశస్సు వస్తుంది వర్చస్సు వస్తుంది యొక్క మహిమ అది మా ఇద్దరికి కూడా సమానంగా రావ రావాలి సమానంగానేం కాదు మా ఇద్దరికి కలిపి రావాలి ప్రార్థనలో శిష్యుడు గురువుగారి కలుపుకుని ప్రార్థిస్తాడు తచ్చ సహ అస్తు ఇది శిష్యవచనం ఆశీహి శిష్యుడు చెప్పేటువంటి ఆశీర్వచనం అశీహంటే ప్రార్థనా ఓకే తర్వాత శిష్యి అకృత్యా ఉపపద్య నాచార్యవాత ఆచార్యో నా శిష్యవచనరు శిష్యుడు చేసే ప్రార్థన చెప్తారంటే దానికి ఉండే లింగం ఉన్నది లింగం అంటే హేతు పాయింట్స్ ఉంటాయి సో శిష్యుడు ఎప్పుడు ప్రార్థన అన్నది శిష్యుడి విషయంలో పొసగుతుండే శిష్యశ అకృతార్థత్వాత శిష్యుడి ఉపాసన చేసిన వాడు కాదు ఆ ఉపాసన యొక్క ఫలం పొందినవాడు కాదు ఆ ఉపాసనని నేర్చుకోబోతున్నాడు కాబట్టి ప్రార్థన ఎవరు చేస్తే బాగుంటుందంటారు శిష్యుడు చేస్తేనే బాగుంటుంది శిష్యుడు చేయటమే యోగ్యంగా ఉంటుంది శిష్యుడిది ఆ ప్రార్థన ఎందుకంటే ఇంకా కృతార్థుడు కాలేదు గనక శిష్యశ అకృతార్థత్వాత ప్రార్థన ఉపపద్యతే ఆ విధంగా ప్రార్థన చేయటం యుక్తియుక్తంగా ఉంటుంది ఏం పోనీ ఆచార్యుడు చేస్తే యుక్తియుక్తంగా ఉండదంటే నా ఆచార్య ఆచార్యుడు ఆ విధంగా ప్రార్థన చేయటం యుక్తియుక్తంగా ఉండదు ఎందుకంటే ఈ ఆచార్యుడు ఈ ఉపాసన ఇంతకుముందు చేసిన వాడు ఉండాలండి ఇంకా ఇప్పుడే ఆచార్యుడు కూడా మొదలు పెడతాడు అంటే అది దాంట్లో ఇబ్బంది లేదు ఆచార్యుడు అలా ఉండరాదు సో అదే అంటున్నారు ఆయన కృతార్థత్వాలు ఆచార్యుడు అంటే ఆ ఉపాసన చేసి దాని యొక్క విశేషాన్ని పొందిన ఉంటాడు కృతార్థుడు ఉంటాడు విత్ రిఫరెన్స్ టు దట్ ఉపాసన హీ మస్ హెవ్ బిన్ ఫుల్ఫిల్డ్ అంటే అలా మీరు ఎలా చెప్పగలరండి ఫుల్ఫిల్డ్ అయ్యేలా చెప్పగలరండి అంటే శంకరులు అంటున్నారు ఆచార్యుడు అంటే మరి అదే ఆచార్యోనామ కృతార్థోహి భవతి ఆచార్యుడంటే కృతార్థుడే అయి ఉంటాడండి అంటే మరి కృతార్థుడు కాని వాడు ఆచార్యుడుగా వస్తే ఇంకా అది శిష్యుల ప్రారంభం అవుతాడు కానీ ఇంక ఎంతగో ఏం చెప్తావు ఆచార్యుడు అంటే వాడు కృతార్థుడే ఉండాలి ఇప్పుడు సపోజ్ మంత్రం చదువుతున్నప్పుడే ఇప్పుడే నాకు అర్థం చేసుకుని మీకు పాఠం చెప్పాను అనుకోండి అది ఇంకా అదేం పాఠం అది సడన్గా అక్కడ ఏదైనా ఓ పదం నాకు తెలియదు వచ్చింది అనుకోండి అప్పుడు పాఠం ఆగిపోతుంది లేకపోతే సడన్గా నేను సర్ప్రైజ్ అయ్యాను అనుకోండి ఏదో కొత్త విషయం చెప్పారా ఇక్కడ నేను ఆ కొత్త విషయంలో భాషించింది అనుకోండి నాకు నాకు కొత్త విషయంలో భాషిస్తే దాన్ని మీకు నేనేం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏదో కావ్యపాఠంలో అంటూ నడుస్తుంది కావ్యపాఠంలో ఏముంది అప్పటికప్పుడు వ్యాఖ్యలను చూసి ఏదో ఇటు అటు సర్ది చెప్పచ్చు కాబట్ బట్ ఉపనిషత్ పాఠం అనేప్పటికీ వాడు కృతార్థుడైన వాడు అయ్యి ఉండాలి ఆ ఉపాసన చేసిన వాడు ఉండాలి ఆ రకమైనటువంటి ఉచ్చారణ ఉపాసన రెండు కూడా అనుభవంలో ఉన్నవాడే ఆచార్యుడు కాబట్టి ఈ ప్రార్థన శిష్యుని యొక్క ప్రార్థన అంటేనే అందంగా పొస పొసుగుతుంది అది యుక్తియుక్తంగా ఉంటుంది అదో చిన్న మీమాంస చిన్న విచారం అయిపోయింది అక్కడికి ఇంకా తర్వాత వాక్యం అందాము అథాతస్ ఉపనిషదం యా ఆక్ష పంచస్వధిరణూ అంటే అనంతరం అంటే తరువాత అంటే అనంతరం ఏమిటి అనంత తరువాత అంటే దేని తరువాత భాష్యం అంటే అలాగే ఉంటుంది అన్నము అథ అనంతరం అధ్యయనలక్షణ విధాన పూర్వవృత్త అత్యథం గ్రంథభావితూర్ శక్యే అది కూడా వస్తుంది అథ అంటే ఇది లేదా అథ అనంతరం అధ్యయనలక్షణ విధాన పూర్వవృత్తవృత్త ఓకే పూర్వవృత్త లేదు అధ్యయనలక్షణ విధాన కొన్ని పుస్తకాల్లో ఉంది కొన్ని పుస్తకాల్లో లేదు ఏమీ సమస్య ఏం లేదు అదే ఓకే అంటే అథ అంటే తరువాత దీని అథ అంటే అనంతరం అంటే తరువాత దీని తరువాత అండి ఎందుకంటే తరువాత అంటే ఏదో ఒకటి దాని తర్వాత అవ్వాలి కదా అంటే ఇంతకుముందు అనువాకంలో ఏం బోధించారు అధ్యయన లక్షణ విధానం బోధించారు పూర్వవృత్త అధ్యయన లక్షణ విధానస్య అనంతరం భాష్యంలో పదాలు వెనక్కి తెచ్చుకుంటూ ఉండాలి సో గడచిపోయిన పూర్వవృత్తస్య అంటే ముందటి అనువాకంలో గడచిపోయిన అధ్యయన లక్షణ విధానస్య అధ్యయనం చేసే ప్రక్రియ యొక్క విధానము మీరు అధ్యయనం యొక్క లక్షణం ఇలా ఉండాలి ఎలా ఉండాలి అంటే మాత్రా బలం సామ సంతాన వర్ణస్వర ఈ ఆరు అంశాలతోటి కూడి ఉండాలి ఆరు లక్షణాలు పర్ఫెక్ట్గా ఉండాలి సో అధ్యయన అలా ఉండాలి అధ్యయనం అంటే అది ఇంత విధాన విధానం అంటే ఇంజంక్షన్ ఆ విధంగా విధించింది శృతి విధించింది ఆ విధానం విధానం అంటే ఆర్ధరాదేశం ఈ విధంగా మీరు అధ్యయనము చేయుదురుగాక అని శృతి బోధించింది ఆ బోధ తరువాత అని తరువాత అంటే అధ్యయన లక్షణ విధానము తరువాత అనే అర్థశబ్దానికి సంబంధం ఎందుకంటే ముందు అధ్యయన లక్షణం చెప్పి అధ్యయనం అంటే పాఠం పఠించటం ఆ తర్వాత ఆ పఠనానికి సంబంధించిన ఉపాసన చెప్పడమే యోగ్యంగా ఉంటుంది ఆ వరస అలా ఉండాలి అందుకోసం అత ఓకే తర్వాత అత్యర్థం గ్రంథభావితాబుద్ధి నక్యతే సహసాథ జ్ఞాన విషయ అవతారయ Yataha, yeah. yaha, atha తర్వాత అంటే దేని తర్వాత అంటే హిందువలన అనగా అత్యర్థం గ్రంథభావిత బుద్ధి ఇప్పుడు వేదం పుస్తకం వేదం వలించి వాళ్ళ దగ్గర వేదం పుస్తకం ఉంటుంది ఆ పుస్తకం ఎప్పుడైనా తీసు చూడండి ఇగో ఇది అలాంటి పుస్తకం ఏది వేదం వల్లించి వాళ్ళ దగ్గర ఉండే పుస్తకం ఈ పుస్తకంలో మంత్రాలు స్వరాలు తప్ప ఇంకేం ఉండదు పేజ్ ఆఫ్టర్ అదే ఉంటుంది వేదం వాళ్ళ దగ్గర ఈ పుస్తకం వాళ్ళకి అర్థంతో దీని భాష్యం పుస్తకం వేరే ఉంటుందో అది వాళ్ళ దగ్గర ఉండదు ఎందుకంటే అటువంటి వేద విద్వాంసుల గురించి నేను చెప్తున్నాను సో వాళ్ళు కేవలము అధ్యయనం చేసి తృప్తి పడిపోయారు అంత ఎందుకంటే అధ్యయనం చేసేప్పటికీ పదేళ్ళు అయిపోతుంది ఇంకా ఎందు చదువుతారు ఈ అధ్యయనం చేసిన దాన్ని నిలబెట్టుకోవాలంటే ఎప్పటికప్పుడు రోజుఓ పన్నమో రెండు పన్నాలు చెప్పుకుంటూ ఉండాలి దాంతో మా గురువుగారు అంటూ వండుగారు వచ్చేదాకా వేదాన్ని వల్లించాలి మరణించేదాకా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి అంటూ వండుగారు సో ఆ అధ్యయనం చేసిన దాన్ని వాళ్ళకున్న ఓపిక అంతా దాంతో ఓన్లీ వన్ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్స్ మాత్రమే అధ్యయనం పూర్తయిన తర్వాత అర్థ జ్ఞానానికి వస్తారు ఉన్న వ్యవస్థలా ఉంది అంచేతనే వాళ్ళ బుద్ధి ఎంతసేపు కూడా గ్రంథాన్ని పట్టుకుని వేలాడంలోనే ఉంటుంది అదే అంటున్నారు ఆయన అత్యర్థం గ్రంథభావిత బుద్ధి అత్యర్థం అంటే అతిశయించి గ్రంథభావిత గ్రంథము చేతను ఆక్రమించబడి ఉన్న బుద్ధి వారి బుద్ధిలో భావనతోటి నిండి ఉంటుంది భావన అంటే ఆగ్రహం పట్టుదల దేని యొక్క భావన అంటే గ్రంథ భావనే నిండి ఉంటుంది అటువంటి బుద్ధి అటువంటి బుద్ధికి అలవాటు పడ్డవాడిని ఆ బుద్ధిని ఉపాసన వైపుకి తర్వాత జ్ఞానం వైపుకి మళ్లించాలి మెకానికల్గా వల్లించేస్తూ ఉంటాడు గ్రంథాన్నే పట్టుకుని వల్లించేస్తూ అటువంటి బుద్ధిని క్రమంగా తీసుకురావాలి సహస అర్థజ్ఞాన విషయే అవతారయుతం నశక్యతే అటువంటి బుద్ధిని ఒక్కసారిగా సహస అంటే ఒక్క ఉదుటున అర్థజ్ఞానంలోకి పట్టుకు అర్థజ్ఞాన విషయే అర్థజ్ఞానము అనే దాంట్లోకి అనే విషయంలోకి అవతారయుతం దించివేయుటకు నక్యతే కుదరదు ఊరికే బండబట్టి వేసి వాడిని పట్టుకునే ఇంక నీకు ఇప్పుడు సత్యం జ్ఞానమనందం బ్రహ్మార్థం చెప్తాను కూర్చోమంటే నా వల్ల కాదు అసలు రామశబ్దం దగ్గరే ఇబ్బంది పడిపోతారు సో వాళ్ళు అంటారు కూడాను వైదికాహ అర్థశ వాళ్ళు అర్థానికి శత్రువులు అంతే మాట మీరు చెప్పద్దు మేం వినొద్దు వాళ్ళకి పనసు అందించండి మీరు ఇంకెత్తు తిరుగులేదు నేను అందిస్తూ ఉంటా అప్పుడు నాకే చూస్తారు ఏదైనా అందించండి నేను అందిస్తే రథ అని అంత నాకు అర్థం తెలుస్తూ ఉంటుంది ఆ మాట అంటూ ఉండగానే నాకు అర్థం తెలుస్తూ ఉంటుంది పాపం వాళ్ళకి ఏ అర్థం తెలియదు ఏష వై వై దేవరథవరేవరథో దర్శ పూర్ణ అలా మొదలుపెట్టేసి మహావేగంగా మహా ఉల్లాసంగా చెప్పేస్తారు వాళ్ళు చెప్తుంటే నాకు అర్థం అవుతూ ఉంటుంది సో కానీ వాళ్ళకి అర్థం తెలియదు అందరికీ కాదు చాలామంది కొంతమంది విద్వాంసులకు అలా ఉంటుంది సో అటువంటి అర్థజ్ఞానంతో ఏ సంబంధం లేనటువంటి పండితుల్ని తీసుకొచ్చి నువ్వేమో అర్థ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మార్థం చెప్తానంటే ఒక్కసారిగా చెప్తానంటే వాడికి అర్థం కాదు ఈ కెనాట్ రియలీ అప్రిషియేట్ ఇడ్ కాబట్టి ముందు కొంత ఉపాసన అర్థం వాక్ మనస్సు బుద్ధి మూడు ఉన్నాయి సో వాక్ అంటే కర్మేంద్రియం కర్మేంద్రియానికే బాగా అలవాటు పడ్డవాడికి హఠాత్తుగా ఒక్కసారి బుద్ధి లెవెల్కి తీసుకుపోతాను అంటే వాడు అందుకోలేడు ఆ మధ్యలో మనస్సు అనే లెవెల్ ఇంకొకటి ఉన్నది మనస్సు ఏం చేస్తుంది ఉపాసనాశంలో సహకరిస్తుంది ఆ విధంగా మనస్సుని తయారు చేయాల్సింది అందుకోసం ఇస్తున్నారు అది దాన్నే వివరిస్తారు ఆయన అతహా అంటే అర్థం అది అతహ అంటే అర్థం ఏంటంటే ఏ కారణం చేతనైతే అత్యర్థము గ్రంథభావితమైన బుద్ధి ఒక్క ఉదుటున అర్థజ్ఞానంలోకి రావడానికి సహించం కాదో అందుచేత అర్థమైందన్న వాక్య రచన అతహా అంటే ఎ్రంథభావిత సహసా అర్థజ్ఞాన విషయ అవతరయుం నక్యతేషయకమైన ఉపాసన అర్థం అర్థం అంటే అతని శబ్దానికి అర్థం అది ఈ కారణం చేత తర్వాత సంహిత సంహిత విషయం దర్శనమి గ్రంథసన్నికృష్టమే వాఖ్యా ఈ కారణం చేత తరువాత అంటే శిక్షణ శిక్షని బోధించిన తరువాత ఈ కారణంగా కారణం ఏదో చెప్పాము సో సంహితనిషత్తుని సంహితయా ఉపనిషత్వం సంహిత యొక్క ఉపనిషత్తుని సంహిత యొక్క ఉపనిషత్తు అంటే సంహిత విషయం దర్శనం దర్శనం అంటే భావన చేయడం మూసుకుని శ్రీకృష్ణుని దర్శించు అంటే అర్థం ఏంటండి కళ్ళు మూసుకుని శ్రీకృష్ణుని ఎలా దర్శిస్తారు ఫోటో ఏదో ఉంటే కళ్ళు తెరిచి దర్శిస్తారంటే అభే కాదు కళ్ళు మూసుకుని శ్రీకృష్ణుడిని భావన చెయ్యి అదేవిధంగా నీవు ఆ ఉచ్చారణ చేసేప్పుడు సంహిత ఉన్నది కదా సంహిత అంటే పదం తర్వాత పదం చెప్పి దానికి సంహిత అని పేరు అదంతా వస్తుంది ఆ సంహితని గమనించు గమనించి ఆ సంహితలో ఈ రకమైన భావన చెయ్యి దాన్ని సంహితయా ఉపనిషదం సంహిత యొక్క ఉపనిషత్తు అంటే సంహిత విషయముగా గల భావన ఇచ్చేత అది ఇప్పుడు సంహిత యొక్క ఉపనిషత్తు అంటే ఏమైందో చూసారా మీరు గ్రంథభాగాన్ని విడిచిపెట్టేయలేదు గ్రంథాన్ని విడిచిపెట్టకుండా గ్రంథాన్ని పట్టుకుంటూనే ఉపనిషత్తుని తీసుకొచ్చాం పూర్తిగా గ్రంథాన్ని విడిచిపెట్టేసామనుకోండి అతగా నిలబడలేడు హీ డజంట్ హ్యావ్ స్టెబిలిటీ గ్రంథాన్ని ఉన్నంతసేపు అతనికి స్టెబిలిటీ ఆ గ్రంథాన్ని చెప్పి మీరు చెప్పి పనసే మీరు చెప్తూ ఉండండి మిమ్మల్ని కొత్తగా మేమేం చేయమంటలేదు ఆ పనసే వదిలిపెట్టేయమంటలేదు పనస అంటే పనసగా అనుకునేవారు ఇదే చెప్పేదానికి పనస అంట ఆ పనస మీరు చెప్తూ ఉండండి ఆ చెప్తూ ఉండడంలోనే ఈ ఉపాసన కూడా దానికి జోడించండి అంటే వాళ్ళకి ఏమవుతుంది తేలికవుతుంది ఎందుకని గ్రంథ సన్నికృష్టమేవా గ్రంథాన్ని అంటిపెట్టుకుని ఉంటుంది పూర్తిగా గ్రంథాన్ని విడిచిపెట్టేసి మీరు ఆత్మస్వరూపాన్ని భావన చేయండి అంటే ఈ ఆత్మ ఇవ్వడం మాకు తెలియదు అన్నమాట అందుకోసం ఆ సంహితని అంటిపెట్టుకుని సన్నికృష్ట అంటే అంటిపెట్టుకుని ఉండడం గ్రంథాన్ని మాత్రమే అంటిపెట్టుకుని ఉండే ఉపాసనది ఆ ఉపాసనని వ్యాఖ్యా మేము మీకు బోధిస్తూ ఉన్నాము తర్వాత పంచసు అధికరణు ఆశ్రయూ జ్ఞాన విషయూ ఇ ఈ ఉపాసన ఐదు అధికరణములలో బోధిస్తున్నాము అధికరణము అంటే ఆశ్రయము వర్డ్ టు వర్డ్ మీనింగ్ అధికరణేషు అంటే ఆశ్రయేషు ఏమిటంటే ఆశ్రయము అంటే ఆధారము అని కదా బేస్ ఏమిటంటే బేస్ ఏమిటి ఉపాసనకి బేస్ ఏమిటి అంటే జ్ఞాన విషయూ అంటే ఐదు రకముల జ్ఞానమును మీరు చెయ్యాలి జ్ఞానం అంటే భావన జ్ఞానం అంటే భావన అని భావన విషయ జ్ఞాన శబ్దానికి ఉపాసన అని అర్థం ఉంటుంది ఈ ప్రకరణంలో ఉపాసనే సో ఉపాసనా విషయూ ఉపాసన లేక భావన చెయ్యాలంటే ఆ భావనకు ఒక ఆలంబలు ఉండాలి ఒక వస్తువుని కదా మీరు భావన చేయాలి దానికి విషయము అని పేరు ఇప్పుడు శ్రీకృష్ణుడిని ఉపాసన చేయమన్నారు అనుకోండి ఇప్పుడు ఉపాసనా విషయం ఏమవుతుంది శ్రీకృష్ణుడు అవుతాడు ఆ విధంగా ఇక్కడ అధికరణ శబ్దానికి అర్థం కాబట్టి ఇక్కడ ఐదు రకముల విషయములను భావన చేసేందు కొరకై ఐదు రకముల విషయములు ఇక్కడ బోధింపబడుతున్నాయి కాబట్టి పంచసు అధికరణేషు సంహితయా ఉపనిషదం వ్యాఖ్యాస్ ఈ ఐదు రకముల ఉపాసనలకు సంబంధించి సంహితను ఆధారంగా చేసుకుని భావించే ప్రక్రియను మేమిప్పుడు వ్యాఖ్యానం చేస్తున్నాము కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది ఆ సంహితని పట్టుకుని ఈ ఒక్కొక్క విషయాన్ని దానికి జోడించి ఆ విధంగా దానిని దర్శించాలి ఎలాగంటే ఉపాసన అన్నది ఎలా ఉంటుందంటే ఒక ప్రతీక ఉంటుంది ఆ ప్రతీక మీద ఇంకొక అధ్యా రూపం ఉంటుంది ఇది ఉపాసన యొక్క లక్షణం ఇప్పుడు సాలగ్రామ శిలాయాం విష్ణుబుద్ధి మీరు ఎదురుకుండా సాలగ్రామ శిల పెట్టుకుంటారు ఒక శిల అదేదో గండకీ నదిలో దొరుకుతుంది ఆ అది ఒక ఫాసిల్ అది దాని లోపల పురుగు యొక్క ఆ చిహ్నాలు మనకు ఉంటాయి ఆ ఫాసిల్ సో ఆ శిల ఎదురుకుండా ఉంటుందో విసరంత శిల నల్లగా ఉంటుంది ఇది శిల ఈ శిలని చూస్తూ ఇది విష్ణువు అని భావన చేస్తాడు దీని పేరు ఉపాస అతస్యం సద్బుద్ధి అది కాని దాని ఎందు దానిని భావన చేయటం శిలని చూడగానే మీకు ఏం బుద్ధి కలుగుతుంది శిలాబుద్ధి కలుగుతుంది ఆ శిలాబుద్ధిపై విష్ణు బుద్ధిని ఆరోపించుట అంటే శిలాబుద్ధి కలుగుతుండగానే విష్ణువు అని భావన చేత అంటే దీనికి ఉపాసన విఘ్నేశ్వరు చేస్తూ ఉంటారు అదే పసుపు తీసుకురా అంటారు పసుపు తీసుకొస్తారు తౌలపాకు అక్కడ పెట్టి ఈ పసుపు కొద్దిగా నీళ్లు కలిపి ముంద చేసి శంకు కింద చేస్తారు చిన్న ఉండ కింద చేస్తారు అక్కడికి అక్కడ వేస్తారు అంటే దానికి మళ్ళీ శిల్పము అవేం అక్కర్లేదు అలా ముద్ద చేసి అది అలాగే శంకు కింద పెడతారు ఇలా ఇలా అని ఇలా ఇలా శంకు శంకు అంటే తెలుసు కదండి సో ఆ శంకు ఇది విఘ్నేశ్వరుడు ఆ పసుపు ముద్ద విఘ్నేశ్వరుడు ఇప్పుడు అక్కడ ఉన్నది చూడగానే మీకు ఏ భావన కలుగుతుంది పసుపు బుద్ధి కలుగుతుంది ఆ పసుపు బుద్ధి కలుగుతుండగానే దాని ఎందు విఘ్నేశ్వర బుద్ధిని చేసేస్తారు ఆ బుద్ధిని అడుగును పెట్టేసి దానిపైన విఘ్నేశ్వర బుద్ధిని కలిగిస్తారు కాబట్టి దాన్ని ఉపాసన అంటారు అంచేతనే ఉపాసన అంతా హృదయంలో జరుగుతుంది బయట పసుపు వద్దే అది కానీ దాన్ని చూసి చూసేప్పుడు విఘ్నేశ్వరుణ్ణి చూస్తారు విఘ్నేశ్వరుణ్ణి చూసేప్పుడు పసుపుని చూస్తూ పసుపుని చూడకుండా విఘ్నేశ్వరుని చూడటం పసుపుని చూస్తూ విఘ్నేశ్వరుని చూస్తాం దీనికి ఉపాసన అలాగే సంహిత సంహితని దర్శిస్తూ సంహిత అలా ఎదురుకుండగా కనపడతాయి శబ్దరూపంగా ఉంటుంది సంహిత కనపడుతూ ఉంటుంది కదా ఆ మంత్రం ఏ ఉదాహరణ ఏమిటంటే ఇషే త్వ అని మంత్రం వేదం అలా ప్రారంభం అవుతుంది ఇషేత్వోత్వా అని అలా ప్రారంభం అవుతుంది దాంట్లో ఇషేనో పదం తత్వా అని ఇంకో పదం ఇషేత్వా అంటాడు ఇషేత్వా అంటూ ఉండగానే ఆ శబ్ద సంహిత ఇషే పదము వెంటనే త్వ అనే పదము ఉచ్చరించాడు కదా ఆ సంహిత వీడికి గోచరిస్తూ ఉంటుంది తెలుస్తూ ఉంటుండే దానియందు అధ్యారోపణ చేస్తాడు ఏదేది అధ్యారోపణ చేయాలో ఇక్కడ చెప్తారు దాన్ని అధ్యారోపణ చేస్తారు దాన్ని ఉపాసన దీన్ని శబ్ద ప్రతీక అని ఇప్పుడు పసుపు ముద్దలో విఘ్నేశ్వరుణ్ణి భావన చేసిన చోట ప్రతీక ప్రతీక అంటే ఆధారము సింబల్ ఏమిటది పసుపు ముద్ద అంటే ద్రవ్యము ద్రవ్య ప్రతీక దేవాలయంలో విగ్రహం ఉందనుకోండి అది ద్రవ్య ప్రతీక లేకపోతే విగ్రహానికి రూప ప్రతీక అనొచ్చు రూపం ఒక రూపం ఉంటుంది అక్కడ కంటితో కనపడే రూపం ఆ రూపాన్ని చూసి ఆ రూపమునందు విష్ణుని మనం భావన చేస్తాం శ్రీరాముని భావన చేస్తాం రాముని బిమ్మను చూసి రూపము ప్రతీక ద్రవ్యం అని కూడా అనొచ్చు ఎందుకంటే రూపం అనేది ద్రవ్యాన్ని ఆశ్రయించుకుని ఉంటుంది కనుక కానీ ఇక్కడ సంహితపనిషత్తులో శబ్దము ప్రతీక ఇక్కడ రూపమే ఉంది శబ్దమే ఉంది అలాగే ఓం అని మీరు ఓంకార ధ్యానం చేశారనుకోండి అక్కడ ప్రతీకేమిటి శబ్దం ఓం అనే సౌండ్ని చూస్తారు మంత్రం ఉందంటే సిలబుల్స్ కదండీ ఏదైనా మంత్రం ఓ నమ శివాయ ఓ నమ శివాయలో గొప్ప విశేషమే ఉందండి అది నకారమో ఇది మకారమును అల్ఫాబెట్లో ఉన్న అక్షరాలే కొత్త అక్షరాలేం కాదు నకారం మకారం ఎకారమును ఎర్రలవాలో ఉండయా తాత తాధానాలు నా పాప పాప మాలో అన్నారనుకోండి దాంట్లో ఉపాసన ఏం లేదు మరి ఉపాసన అంటే ఏమిటి ఆ వర్ణాలను చూస్తూ ఆ వర్ణముల ఎందు ఈశ్వర బుద్ధిని చేస్తే దాన్ని ఉపాసన అంటారు ఇది ఉపాసన యొక్క స్వరూపం ఎనివే సో అటువంటి ఉపాసనకి ఆలంబనము అధ్యారూపము రెండు ఉంటాయి అక్కడ ఎదురుకుండా కనపడేదాన్ని ఆలంబనము లేక ప్రతీక దాని మీద మీరు ఏ భావన చేస్తారో దానిని అధ్యారోపము అంటారు ఇప్పుడు పసుపు ముద్ద దగ్గర ఆలంబనం ఏది చెప్పండి ఆలంబనమేది పసుపు పసుపు ముద్ద అధ్యారోపమేది వినాయకుడు సో అలాగే ఓంక ఓన్నమ శివాయాన్న చోట ఆలంబనమేది నకార మకార ఎక్సట్రా వర్ణముడు అధ్యారూపం శివుడు అలాగే ఇక్కడ ఆలంబనం సంహిత అధ్యారోపమేమిటి వస్తుంది ఐదు అధ్యారోపాలు ఐదు రకాల అధ్యయారోపాలు వస్తాయి అంటే ఐదు రకాల ఉపాసనలు అవుతాయన్నమాట పంచసు అధికరణేషు ఆశ్రయ జ్ఞాన విషయ తర్వాత కాని తాని ఆహన్నారు ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఐదు అంటున్నారు ఏమిటండి ఐదును కాని తాని ఏమిటండి బాబు ఐదు ఏమిటి సమాధానంగా చెప్తున్నారు అందాము అధిలోక్యోతిషంధి అధ్యాత్మ అధిలో దర్శనం తదధిలోక్యోతిషం అధి విద్యం అధి ప్రజం అధ్యాత్మమితి మొదటిది అధిలోకం ఈ అధి అనేది అవ్యయం సప్తమి విభక్తి యొక్క అర్థంలో వస్తుంది అది అనే అవ్యయం ఎలాగంటే ఇప్పుడు గృహే అని గృహే అంటే ఏంటండి గృహము నందు దానికి అధి అనే అవ్యయం చేస్తే అధిగృహం అవుతుంది అది అవ్యయం అవుతుంది అవిభావ సమాసం అంటారు దాన్ని కాబట్టి అధిగృహం అంటే అర్థం ఏమిటి గృహే అని అర్థం ఇంకొకటి చెప్తాను చెప్పండి అధివనం అంటే అయోధ్య నగరమునందు అలా అధిశరీరం శరీరే అధిలోకం లోకే బహువచనం కూడా అవ్వచ్చు లోకేషు బహువచనం కూడా అవ్వచ్చు కేవలం ఏకవచనం ఏకవచనం సందర్భాన్ని పెట్టాయి ఇక్కడ ఆయన చూడండి ఎలా రాశారు అధిలోకం అంటే లోకేషు అధి లోకేషు అర్థం ఆ సప్తమే విభక్తి స్థానంలో అధి వస్తుంది కాబట్టి యద్ దర్శనం లోకముల దర్శనం కాబట్టి లోకములు ఇక్కడ ఆలం మనం మన చేతను అధ్యారోపణ చేయబడతాయి భావన చేయబడతాయి లోకాలనికి సంబంధించినటువంటి దర్శనము అంటే ఉపాస దర్శనం అంటే భావన చేయటం అంటే ఉపాసన అర్థం అంటే లోకేశ్వది అంటే లోక విషయ కవితి లోకము స విషయముగా గలది శ్రీకృష్ణ ఉపాసన చేయమన్నాం అనుకోండి ఆ ఉపాసనకు శ్రీకృష్ణ శ్రీకృష్ణుడి విషయం అంటే అర్థం ఏమిటి అక్కడ ఉన్నదానిపై శ్రీకృష్ణుడిని అధ్యారోపణ చేస్తారు అని కదా అలాగే ఇక్కడ కూడా లోక విషయకమైన ఉపాసన లోకేశ్వది అంటే లోకాన్ని అధ్యారోపణ చేస్తారు అధ్యారోపణ అంటే సూపర్ చేస్తారు దేని మీద సంహితంపై సంహితోపనిషత్తు కదా కాబట్టి విషయత్వాన్ని తీసుకుని దానిపై లోకాన్ని అధ్యారోపణ చేస్తారు అలాగా అలవాటు అయినట్లయితే అలా మంత్రం చెప్తుండగానే అధ్యారోపణ చేసుకుంటారు మంత్రం అనువాకానికి అంతకే అధ్యారోపణ చేయకపోయినా ఇషేత్వా అనేది ఒక్కటి తీసుకుని అధ్యారోపణ చేస్తాడు చేస్తే అప్పుడు ఏమవుతుంది మనం చెప్పే మంత్రాలు ఇవిలా ఆటోమేటిక్గా మెకానికల్గా చెప్పుకుంటూ పోతున్నట్టు కాకుండా ఈ పదాలు ఏవైతే ఉచ్చరిస్తున్నామో ఇంట్లో మొదటి పదం భూర్లోకము రెండవ పదం భూవర్లోకము అలా లోక సో స్మాల్ టు ది బిగ్ ఉపాసన అంటే అదే ఉపాసనలో టేక్ ది స్మాల్ అండ్ లుక్ అట్ ఇట్ యాజ్ ఇన్ టార్మ్స్ ఆఫ్ ది బిగ్ ఉపాసన బిగ్ తీసుకుని స్మాల్ కింద చూసారనుకోండి దాని పేరు సంసారం స్మాల్ని బిగ్గా చూశారనుకోండి దాని పేరు ఉపాసన ఇది ఎలాగంటే ఇది ఈ ఊరుంది ఈ ఊళ్ళో నాకు లభించింది నాకేమిటి అని చూసారనుకోండి దాన్ని సంసారం మన ఇంట్లో ఉండే చిన్న శిల లేదా పసుపు ముద్దో చూసి ఆఫర్ చేశారు అనుకోండి భావన చేయటం ఇమాజినింగ్ అని నాకు అన్నం ఇష్టం లేదు ఇన్ ది మైండ్ ద బిగ్ ఇన్ స్మాల్ విజువలైజింగ్ ద బిగ్ ఇన్ స్మాల్